శ్రీ గురుభ్యో నమరి ఓ శృతిస్మృతిపురాణానామాలయం కరుణాయం భగవత్పాదశంకరం లోకశంకరం అభయం సత్వ సంశుద్ధి శ్లోకం పూర్తయింది తరువాతి శ్లోకం చూస్తూ ఉన్నాము అహింస త్యాగశ్రైులం దయాభూతేష్లో మావం శ్రీరచాపలం మన హృదయంలో ఒక యుద్ధం నడుస్తూ ఉంటుంది సాధకుల హృదయంలో నడుస్తుంది కొంతమందికి ఏ యుద్ధము ఉండదు వాళ్ళ అధర్మ మార్గంలో చక్కగా హ్యాపీగా ముందు వెళ్తూ ఉంటారు వాళ్ళకి ఏ యుద్ధము ఉండదు అంటే లోపల ఆ అంతసాక్షి ఆత్మసాక్షి అనేదో అంటారు చూడండి ఇంగ్లీష్లో కాన్షియన్స్ అంటారు దాన్ని వాళ్ళు సప్రెస్ చేసేసి అది తల ఎత్తకుండా తప్పు చే తప్పు పనులను చేయడానికి బాగా అలవాటు ఉంటారు అటువంటి వాళ్ళకి ఇదేం వాళ్ళు పామురులు మా ఆ సంగ్రామంలో ఓడిపోయినవారు అసుర అసుర భావములకు చాలా ఉన్నత స్థాయి వచ్చేసి ఉంటుంది వాళ్ళకి వాళ్ళు చాలా కపటంగా అసత్యాలను పలుకుతో చాలా మోసపూరితమైన జీవితాన్ని గడిపిస్తూ వాళ్ళకి ఈ రకమైన యుద్ధము వాళ్ళకేముండదు జ్ఞానులు మహాత్ములు స్వచ్ఛమైన హృదయం గల కూడా ఈ యుద్ధమేమీ ఉండదు వారు ఎప్పుడూ కూడా సత్యం పక్షాన్ని నిలబడి ఉంటారు ఇక ఈ యుద్ధం ఎవరికే అంటే ఈ మధ్యలో ఉన్నటువంటి సాధకులు జిజ్ఞాసువులకి ఈ యుద్ధం ఉంటుంది ఎలాగంటే పొలిటికల్ సైన్స్లో ఫిలా ఒక లా ఉంది అదేమిటంటే ఆల్ రెవల్యూషన్స్ కమ్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ పీపుల్ ఉంది అని ఒక లా ఒకటి ఉంది ఎందుకంటే రిచ్ పీపుల్కి దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ రెవల్యూషన్ ఏదో ధరలు పెరిగినా తరిగినా వాళ్ళు దే ఆర్ హ్యాపీ విత్ ఆల్ దాట్ పూర్ పీపుల్ వాళ్ళు దే ఆర్ బిజీ ఏ రోజు ఏ పూటగా ఆ పూట తిండి సంపాదించుకునే హడావిల్లో వాళ్ళు బిజీగా ఉంటారు కాబట్టి పూర్ పీపుల్ రెవల్యూషన్ తీసుకొచ్చేంత సావకాశం వాళ్ళకు ఉండదు ఈ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నప్పుడు సరే వీళ్ళు అటు రిచ్ కాదు ఇటు పూర్ కాదు వీళ్ళకి కడుపుకి భోజనానికి లోటు లేకుండా కష్టపడి ఉద్యోగం ఏదో చేసుకుంటూ భోజనం తిండికి లోటు ఉండదు కొంత ఫ్రీ టైం ఉంటుంది వీళ్ళకి కాబట్టి వీళ్ళు రెవల్యూషన్స్ గురించి ఆలోచించి రెవల్యూషన్స్ను తీసుకొస్తూ ఉంటారు సోషల్ సైన్సెస్లో మీకు అటువంటి వాతావరణం కనపడుతుంది ఇక్కడ కూడా అంతే అటు పామరులకు ఈ సంగ్రామం అంతఃంగ్రామం ఉండదు ఈ యుద్ధం ఉండదు లోపల హృదయంలో ఈ యుద్ధం ఉండదు ఇటు మహాత్ములకు ఈ యుద్ధం ఉండదు కేవలం మధ్య మార్గంలో ఉన్నటువంటి జిజ్ఞాసులకి మాత్రం ఈ లోపల యుద్ధము సత్యప్రవృత్తికి అసత్యప్రవృత్తికి మధ్యలో యుద్ధము నడుస్తూ ఉంటుంది సత్య మార్గంలో నడిచేదానికి అసత్య మార్గంలో నడిచేదానికి ఆ కాన్ఫ్లిక్ట్ ఆ ఘర్షణ హృదయంలో నడుస్తూ అటువంటి పరిస్థితిలో మనం ఉన్నప్పుడు మనం ఏం చేయాల్సి ఉంటుందంటే సత్యప్రవృత్తి వైపు పడేస్తూ ఉండాలి అసత్యప్రవృత్తి వైపు వేయకూడదు ఆ సత్యప్రవృత్తి వైపు నిలబడడానికి మనం ఈ లక్షణాలన్నింటినీ ప్రోగు చేస్తూ పెట్టుకోవాలి ఈ లక్షణాలని మనం అలవరుచుకుని ఉండాలి ఏమిటా లక్షణములు అంటే సో శాంతి అంతఃకరణము శాంతంగా అర్చపెట్టుకోవాలి చూడండి డబ్బు కొంచెం తక్కువ ఉన్నా పర్వాలేదు ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా అంత పెద్ద తేడా పడదు జీవితంలో అలాగే భోగాలు కొంచెం ఇటు అటుగా ఉంటే సరిపడుతుంది పెద్ద మనం అనుకున్న ప్రతి భోగము మనకి లభ్యమవుతూ ఉండాలనేటువంటి నియమం ఏమీ లేదు కానీ అంతఃకరణము హృదయము శాంతముగా కనుక లేకపోయినట్లయితే హృదయంలో అశాంతి ఉన్నట్లయితే మీరు జీవితంలో సర్వస్వాన్ని కోల్పోతారు ఏది మీకు మిగులదు ఇప్పుడు ఈ ఈ సందర్భంలో మీరు గమనించదగ్గర ఏమిటంటే న్యూయార్క్ టైమ్స్లో ఒకసారి ఒక సర్వే చేశారు ఆ సర్వే ఏంటంటే అప్పట్లో బే ఏరియా అంటే క్యాలిఫోర్నియాలో అనేక స్టార్ట్అప్ కంపెనీస్ని కోట్లాది రూపాయలు కోట్లాది డాలర్స్కి వాళ్ళు సేల్ చేశారు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ గూగుల్కి కొన్ని బిలియన్ డాలర్స్కి అమ్మారు ఆ యూట్యూబ్ని ఇద్దరు ముగ్గురు స్టార్ట్ చేశారు వాళ్ళకి సడన్గా బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వచ్చి పడ్డాయి వాళ్ళ ఒళ్ళు ఆ యూట్యూబ్ని గూగుల్ కొనుక్కుంది అలాగే పేపాల్ అని ఒకటి స్టార్ట్ చేసిన ఆయనకి అది ఒక పెద్ద కంపెనీకి అమ్మేషాడు ఆయన కోట్ల సంపద వచ్చింది అలాగే మెకాఫీ మిస్టర్ మెకాఫీ అని అతను జైల్లో ఉన్నాడు ఇప్పుడు మెకాఫీ ఆ పేరు మీద ఉండే ఆ కంపెనీ మెకాఫీ ఈజ్ సెక్యూరిటీ కంపెనీ అరిజోనా వాడు హీ ఇన్ జైల్ ఒక మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయ్యాడు బెలిస్ట్ అనే ఒక కంట్రీ ఒకటి ఉంది సెంట్రల్ అమెరికాలో అక్కడికి పారిపోయాడు తర్వాత మళ్ళీ మయామే వస్తే అరెస్ట్ అయ్యాడు ఇదంతా నేను న్యూయార్క్ టైంలో అతను మెకాసి అనేది సెక్యూరిటీ సిస్టమ్ అది ఇంకేదో కంపెనీని కొనేసుకున్నాడు కానీ అతను మెకాసియ ఇది కొనుక్కున్నప్పుడు అతను కోటేశ్వరడ్ ఇప్పుడు బికార్ ఇప్పుడు అతని దగ్గర ఏమీ లేదు ఈ విధంగా ఈ స్టార్టప్ కంపెనీస్ని అమ్మి కోట్ల రూపాయలు సంపాదించి వాళ్ళు చాలా లో క్లాస్ పీపుల్ అంటే ఆర్థికంగా చాలా బేద కుటుంబాలని మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన యంగ్ పీపుల్ సడన్లీ బై థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ అయ్యేప్పటికి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వాళ్ళ చేతికి వచ్చేస్తాయి ఆ తర్వాత వాళ్ళ జీవితాలు చిన్న భిన్నములు అయిపోతాయి కారణం ఏమిటంటే వాళ్ళకి శాంతి అనేది ఉండదు జీవితంలో వాళ్ళ శాంతి ప్రవాహంలో పడి కొట్టుకుపోతూ ఉంటారు దీన్ని విస్తారంగా న్యూయార్క్ టైమ్స్లో ఒక ఆర్టికల్లో నిరూపణ చేసి ఉన్నారు కాబట్టి మనిషికి కావలసింది కోట్ల రూపాయల సంపద కాదు అంతఃకరణములో శాంతి కడుపు నిండా తిండి కంటి నిండా కుంకు అనేదో సామెత ఉంటుంది మీరు తిన్నది అరిగి అశాంతిగా ఉన్నవాడికి అరగదు యాసిడ్ రిఫ్లెక్స్ వచ్చి అసలు అరగడం అశాంతిగా ఉన్నవాడికి నిద్ర పట్టదు రాత్రి నిద్ర పట్టకపోతే మీరు తెల్లవారు లేచేపటికి మీరు కోటీశ్వరుడైనా బికార అయినా తేడా ఏమీ ఉండదు ఇద్దరూ అస అన్హ్యాపీగానే ఉంటారు నిజానికి బికారి హాయిగా నిద్రపోయి ఫ్రెష్గా నిద్ర ఈ కోటీశ్వరుడు నిద్ర లేకుండా రాత్రి నిద్ర పట్టక లేచి అశాంతితో దుఃఖంతో ఉంటాడు కాబట్టి ధనము భోగములు బంధుమిత్రాదులు అంగబలము అర్థబలము అధికారము పదవి ఇవి ఇవన్నీ ఒకవైపు తూకం వేసి రెండవ వైపున శాంతి అనే దాన్ని తూకం వేస్తే ఇవన్నీ కూడా శాంతి యొక్క మహిమ ముందు ఎందుకు కొరగా కాబట్టి అంతఃకరణము శాంతముగా ఉందా దాన్ని ఈ శాంతిని మీరు డబ్బిచ్చు దాన్ని మీరు మ్యూజిక్ని డబ్బు పెట్టి మ్యూజిక్ కన్సర్ట్ పెట్టి మ్యూజిక్ని కన్సర్ట్ పెట్టగలుగుతారు కానీ మ్యూజిక్ని ఎంజాయ్ చేయాలంటే లోపల ఒక శాంతి ఉండాలి ఆ శాంతిని మీరు డబ్బు పెట్టి కొనలేరు మీరు డబ్బు పెట్టి మందులు కొనగలుగుతారు హాస్పిటల్స్లో సౌకర్యాలను కొనగలుగుతారు కానీ డబ్బు పెట్టి ఆరోగ్యాన్ని కొనలేరు మీరు అపోలో హాస్పిటల్లో సకల సౌకర్యాలతో ఉన్న రూమ్లో మీరు జాయిన్ అవ్వచ్చు పేషెంట్గా దానివల్ల ఏమైంది అలాంటివిలో మీరు చేయగలుగుతారు డబ్బుతో కానీ ఆరోగ్యాన్ని మాత్రం మీరు డబ్బుతో కొనలేరు మీకు శరీరారోగ్యం కూడా మానసికమైన శాంతిపై ఆధారపడి ఉంటుంది మనస్సు నిరంతరము వ్యగ్రంగా ఉద్వేగపూరితముగా ఉద్వేగముతో యాంజైటీతోటి ఎక్సెసివ్ థింకింగ్ నిజానికి దీన్ని నెగిటివ్గా ఎలా శాంతి అంటే నెగిటివ్ టర్మ్ అది చల్లార్తుట మనస్సు చల్లారి ఉంగుట శాంతముగా ఉంగుట అంటే అర్థం అది సో ఎక్సెసివ్ థింకింగ్ దాన్ని హైపర్ యాక్టివిటీ ఆఫ్ ది మైండ్ అంటారు సైకాలజీలో మైండ్ చాలా ఎక్కువ యాక్టివ్గా ఉండడం అన్నది ఇట్స్ ఎ డిసీజ్ అది ఒక వ్యాధి ఆధి అంటారు దాన్ని అది శరీరంలో తప్పనిసరిగా ప్రకటమవుతుంది ఇటువంటి వ్యాధులకు సైకోసొమాటిక్ డిసీజెస్ అంటే సైకో అంటే మనస్సు మనస్సులో పుడుతుంది వ్యాధి పుట్టి శరీరంలో ప్రకటమవుతుంది Psychosomatic diseases to list సైకోసొమాటిక్ డిసీజెస్ లిస్ట్ ఉంది అన్ని ఇంచుమించి అన్ని వ్యాధులు దాంట్లో పడతాయి సైకోసొమాటిక్ డిసీజెస్లో ప్రముఖమైనవి ఏంటంటే బ్లడ్ ప్రెషర్ బీపీ హార్ట్ రిలేటెడ్ డిసీజెస్ అన్నీ కూడా సైకోసొమాటిక్కే అంటే మనస్సు అశాంతిగా ఉండడం చేతనొచ్చిన డిసీజెస్ అవన్నీ కూడా ఈవెన్ కొలెస్టిరాల్ స్టెంట్ వేసుకోవడం ఇవన్నీ కూడా మనస్సు యొక్క అశాంతి నుంచి పుట్టినటువంటి వ్యాధులే డయాబెటీస్ అయితే చెప్పనక్కర్లేదు మనస్సు యొక్క అశాంతి నుంచి డయాబెటీస్ వస్తుంది జెనిటిక్గా వచ్చే డయాబెటీస్ కాదు లైఫ్ స్టైల్ డిసీజ డిసీజెస్ చెప్తున్నాను నేను తర్వాత సోరియాసిస్ స్కిన్ డిసీజెస్ కూడా సోరియాసిస్ని మందు వేయడాంటే మెడిటేషన్ చేయమంటాను సోరియాసిస్కి ఏదో పైన వ్యాలియేటివ్ ఏదో క్రీమో ఏదో రాసి మెడిటేషన్ చేస్తే సోరియాసిస్ తగ్గుతుంది అంటాడు అంటే మనస్సు కనుక అశాంతిగా ఉన్నట్లయితే సోరియాసిస్ట్ అనే వ్యాధి కూడా వస్తుందంటే మరి కన్యూ బిలీవ్ అయితే గ్యాస్ట్రో ఇంట్రెస్ట్ డిసీజెస్ తర్వాత ఇరిటేటింగ్ బొదల్ సిండ్రోమ్ ఇటువంటి వ్యాధులన్నీ కూడా మీకు అశాంతమైన మనస్సు నుంచి పుడతాయి అందునే ముప్పై ఏళ్లలోనూ నలభై ఏళ్లలోనూ వాడికి పెద్ద పెద్ద జీతాలు ఇచ్చేసి సంవత్సరానికి కోటి రూపాయలు జీతం సంవత్సరానికి యాభై లక్షలు జీతం ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళలో ఉన్నాయి యాభై ఏళ్ళు ఉన్నాయి అటువంటి వాళ్ళకి ఎంతంత జీతాలు వస్తున్నాయి అంటే వాళ్ళని చూసి మనం అసూలు పడాల్సింది ఏమీ లేదు వాళ్ళని చూసి మనం జాలి పడాల్సినే ఉంటుంది వాళ్ళు ఎందుకంటే అంతంత ధనాన్ని సంపాదిస్తున్నారు అంటే ఆ ఇచ్చి వాళ్ళు ఏం చేతగాని వాళ్ళు కాదు ఆ ఇచ్చి వాళ్ళు అంత తీవ్రమైనటువంటి ఒత్తిడి పెట్టి వర్క్ తీసుకుంటూ ఉంటారు ఆ విధమైన అధికమైన ఒత్తిడిలో పనిచేసి వాళ్ళు సైకలాజికల్గా బర్నౌట్ అయిపోతారు చిన్న వయసులో అంటే అరవై ఏళ్ళు వచ్చేపటికి వాళ్ళు వెజిటబుల్స్ కింద తయారవుతారు వాళ్ళు అన్ని విధాల రోగాలు వచ్చేస్తాయి శరీరంలో డయాబెటీస్ సుగా ఇటువంటివన్నీ ప్రవేశిస్తాయి రాత్రి నిద్ర ట్యాబ్లెట్లు వేసుకుంటే కానీ నిద్ర పట్టదు అనే దుస్థితి అరవై ఏళ్ల లోపే వచ్చేస్తుంది మామూలుగా డెబ్భై ఏళ్ళకి వచ్చిందంటే సరే ఇంకా ఎదో కాలం మొత్తలే ఏదో ట్యాబ్లెట్ పింగి ఏదో కాలక్షమని కానీ అరవై ఏళ్ళ ముందే ప్రారంభమైపోతే ఈ జీవితం ఎప్పటికీ తేలేను మనిషి ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ కాలం బతుకుతున్నాడు పూర్వకాలము చాలా తక్కువ కాలం బతికేవారు దానివల్ల ఒక సమస్య ఉండేది కాదు సో ఇప్పుడు బంశం పట్టడం అని ఇలాంటి సమస్యలు ఉండివి కావు అరవై డెబ్భై ఏళ్ళు వచ్చేప్పటికి దేహ జీవితం అంతమయ్యేది ఈ మధ్యకాలంలో ఎవళ్ళ జీవితాలు అరవై డెబ్భై ఏళ్ళకి అంతం అవ్వవు ఎందుకంటే మెడికల్ మెడిసిన్ ఏం చేస్తుందంటే రోగాన్ని క్యూర్ చేయదు చావనివ్వదు అలాగే వీడిని ఇలా వెజిటబుల్గా అర్చపెట్టి వాడిని బత బతు బతి బతికే ఉంటాడు రోగం అయితే ఏది తగ్గి రోగం కాదు ఇవేం తగ్గవు బీపీలు షుగర్లు ఇవేమి తగ్గివి కావు అలా పడు ఉంటాయండి అలాగ ముందుతో ఉండడమే ఉండదు వీడు మంచం పట్టి ఉంటాడు తప్ప కోడము పురుషులు కానీ అలాగే ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళు అలా బ్రతికేస్తూనే ఉంటారు కోడము మంచం బట్టి శనైవిగా అంటే అన్ని విధాలా ఉడిగి శరీరంలో ఏ శక్తి లేకుండా ఉడిగిపోయి ఉంటారు ఈ దుస్థితికి కారణం ఏమిటంటే మనస్సులోనే అశాంతి కాబట్టి శాంతి అనే దాని యొక్క ప్రాముఖ్యాన్ని అందరూ తమరు గుర్తించి మీరు సుఖశాంతులతో ఉండాలనే అభిప్రాయంతో నేను ఇంత ఫోర్స్ఫుల్గా మాట్లాడుతూ ఉన్నాను తర్వాత ఇంకొక మనవి చేస్తాయి ఈ సందర్భంలో మనం ఏం చేస్తామంటే జీవితాన్ని ముక్కల కింద చేసి పెట్టుకుంటాం ఉదాహరణకి గతము వర్తమానము భవిష్యత్తు అలా విడదీసుకుని జీవితాన్ని ముక్కలుగా పరిశీలించేటువంటి లక్షణాన్ని మనం కలిగి ఉంటాం చాలా తప్పదు జీవితము అది మొక్కల యొక్క సముదాయం కాదు ఇట్స్ అన్ ఆర్గానిక్ హోల్ సో అలాగే జీవితంలో స్పిరిట్ మైండ్ అండ్ బాడీ ఆత్మ మనస్సు దేహము మూడు ఇప్పుడు స్పిరిట్కి స్పిరిట్ అనే ఆత్మ అనే అంశంలో లోటు ఏమిటంటే ఆత్మస్వరూపం తెలియకపోవడం అజ్ఞానం ఇది ఆత్మ అనే అంశంలో పెద్ద లోటు మనస్సు అనే అంశంలో పెద్ద లోటు ఏమిటంటే అశాంతి దేహము అనే స్థాయిలో పెద్ద సమస్య ఏమిటంటే అనారోగ్యం మూడు అజ్ఞానము అశాంతి అనారోగ్యము మూడు అజ్ఞానం అన్నది ఆత్మస్వరూపానికి సంబంధించింది అశాంతి మనస్సుకు సంబంధించింది రోగము దేహానికి సంబంధించింది మనం ఏం చేస్తామంటే ఈ మూడింటిని మూడు ముక్కలుగా మనము పరిశీలిస్తూ ఉంటాం వాటిని అవి ఇంటర్మీడియేటెడ్గా ఒకదానితో అంత సంబంధం కలిగి ఉంటాయి వాటినల్లా ముక్కలుగా చూడడం సరికాదు పరస్పరము చాలా దగ్గర సంబంధాన్ని కలిగి ఉంటాయి ఒకటి మరొకదాన్ని చాలా గట్టిగా ప్రభావితం చేస్తూ ఉంటుంది వాటిని మూడింటిని మూడు వాటర్ టైట్ కంపార్ట్మెంట్స్ కింద పరిశీలించటం అనేది ఆ అప్రోచ్ అవ్వటం అన్నది సత్యం తెలుసున్న పద్ధతి కాదండి ఫ్రాగ్మెంటెడ్ వే ఆఫ్ థింకింగ్ అంటారు అంటే మీరు జీవితాన్ని గురించి ఆలోచించే ధోరణిలో ఫ్రాగ్మెంటేషన్ అంటే ఖండితత్వము అనే దోషం వచ్చేస్తుంది ఇప్పుడు మీకు మనం ఎలా ఉంటామంటే రోగం వచ్చిందనుకోండి డాక్టర్ దగ్గరికి పోతాం ఇప్పుడు ఎసిడిటీ వచ్చిందనుకోండి డాక్టర్ దగ్గరికి పోతాం డాక్టర్లు ఏం చేస్తారు ఒకప్పుడు జెన్ ఇచ్చేవారు అది పనిచేయడం మానేస్తే హోమియో ప్రొజోలు అది పనిచేయడం మానేస్తే ల్యాన్సా ప్రొజోలు అది కూడా పనిచేయకపోతే అనదర్ ప్రొజోలు అలా పోతూ ఉంటుంది ఆఖరి అది కూడా పనిచేయదు ప్రతి డ్రగ్కి టాలరెన్స్ వచ్చేస్తుంది ఏడాది రెండేళ్ళు అదే మింగితారు రోజు మింగితూ ఉంటారు ఆ తర్వాత ఇంకేది మింగినా మింగిపోయినా ఒకటే ఉంటుంది ఏమీ ఫర్దర్ బెనిఫిట్ ఇంకో కొత్త డ్రీ కనిపెట్టారు కనిపెడుతూ ఉంటారు కూడా అలా పోతూ ఉంటున్నారు కాబట్టి దేహమును మనస్సు ఆత్మ అనే వాటి నుంచి విడదీసి మనస్సు గురించి ఆత్మ గురించి పట్టించుకోకుండా రోగం వచ్చింది కాబట్టి మందు దేహానికి రోగము మందు హాస్పిటల్ డాక్టరు కానీ అలా విడదీసి మీరు ఎప్పుడైతే చూశారో ఫ్రాగ్మెంటెడ్గా ఎప్పుడైతే చూశారో మీకు ఆరోగ్యం ఎన్నటికీ చిక్కబట్టదు అలా విడదీయకూడదు దేహము ఆరోగ్యంగా ఉండాలంటే మనస్సులో శాంతి ఉండాలి మనస్సులో శాంతి ఉండాలి అంటే ఆత్మస్వరూపము మీకు తెలుసు ఉండాలి ఆత్మానాత్మ వివేకము అంటే స్పిరిట్ లెవెల్లో ఆత్మానాత్మ వివేకము మీకు ఉండాలి ఇది ఆత్మ ఇది అనాత్మ అనే వివేకం ఉన్నప్పుడు మాత్రమే వివేకంతో పాటు వైరాగ్యం వస్తుంది దట్ ఈస్ ది స్పిరిట్ వివేక వైరాగ్యములు అవి పునాది స్పిరిట్కి ఆ స్పిరిట్ లెవెల్లో వివేక వైరాగ్యము ఉంటేనే మనస్సు లెవెల్లో శాంతి ఉంటుంది మనస్సులో శాంతి ఉన్నప్పుడు మాత్రమే దేహంలో ఆరోగ్యం ఉంటుంది కాబట్టి మీరు మనస్సులో ఉండే శాంతి స్పిరిట్ యొక్క ఆత్మానాత్మ వివేకము అనే అంశములను ఉదాసీనంగా ఉపేక్ష చేసి శరీరానికి రోగం వచ్చిందని డాక్టర్ల చుట్టూ పరిగెడితే డాక్టర్లు కూడా వాళ్ళు మాత్రం ఏం చేస్తారు వాళ్ళు మాలిక్యూలర్ మెడిసిన్ అంటారు అంటే ఓ మాలిక్యూల్లో ఓ తేడా వస్తుంది రోగం వస్తుంది ఇంకో మాలిక్యూల్ తోటి దాన్ని అటాక్ చేస్తే ఆ తేడా సర్దుబాటు రోగం తగ్గుతుంది అన్న బేసిస్ మీద పోతూ ఉంటుంది ఇప్పుడు కోలిస్టెరాల్ అనే మాలిక్యూల్తో వీటికి అనారోగ్యం చేస్తుంది కాబట్టి కోలిస్టెరాల్ ప్రొడ్యూస్ కాకుండా ఉండే మాలిక్యూల్ కానీ ప్రొడ్యూస్ అయిన దాన్ని డిస్ట్రాయ్ చేసే మాలిక్యూల్ కానీ లోపల పాడేస్తూ ఉండాలి ఈ స్టాటింగ్స్ ఏం చేస్తాయంటే ఆ కొలెస్టరాల్ మాలిక్యూల్ బయోసెన్సీస్ కాకుండా అడ్డుపడతాయి లివర్లో సెన్ససైజ్ అవుతుంది కొలెస్టరాల్ కాబట్టి స్టాటిన్ వెళ్ళి ఆ లివర్ ఫంక్షన్ని ఇంటరప్ట్ చేస్తుంది ఇంటరప్ట్ చేస్తే కొలెస్టరాల్ ప్రొడక్షన్ తగ్గుతుంది దాంతో కొలెస్టరాల్ ప్రాబ్లమ్ సాల్వ్ అయింది కానీ లివర్ ఫంక్షన్ అని ఇంటరప్ట్ చేయడం ద్వారా లివర్కి ఒక కొత్త సమస్యని ఈ స్టాటిన్ సృష్టిస్తుంది అంచేతనే స్టాటిన్ నిండి లివర్ పరీక్షలు ఆరు మాసాలకోసారి చేసుకుంటూ ఉండాలి వాళ్ళ లివర్ కండిషన్లో ఉందా లేదా ఒక నేడు స్టాటింగ్ ఉండేప్పటికీ ఆ లివర్ కండిషన్ చెడిపోతుంది కాబట్టి దానికి వేరే మన్ను మొదలు పెట్టాల్సి ఉంటుంది లివర్కి స్టాటింగ్ మానేయాల్సి ఉంటుంది ఏమి ట్రీట్మెంట్ అండి ఈ స్టాటింగ్స్ తోటి కొలెస్టరాల్ ట్రీట్మెంట్ మీద ఇన్ని పుస్తకాలు ఉన్నాయి దాని మీద ఒక కన్సర్టెడ్ ఒపీనియన్ ఏమీ లేదు ఒక కన్సాలిడేటెడ్ ఒపీనియన్ ఈ సందర్భంలో ఇది అనేది ఏమీ లేదు నిజానికి స్టాటన్స్ ట్రీట్మెంటు స్టంట్ వేయడం కూడా స్టెంట్ వేయడం ఈజ్ ఇట్ ఏ వ్యాలిడ్ మెడికల్ ప్రొసీజర్ బిగ్ క్వశ్చన్ మార్క్ ఏ స్టెంట్ వేయాలి నార్మల్ స్టెంట్ వేయాలా మెడికేటెడ్ స్టెంట్ వేయాలా స్టెంట్ ఏ పర్పస్ కోసం వేస్తాడు బ్లాక్ లేకుండా ఉండడం కోసం స్టెంట్ ప్రొడ్యూసెస్ ఎ బ్లాక్ ఇప్పుడు ఏమైంది అక్కడికి స్టంట్ కారణంగా మీకు బ్లాక్ నిర్మాణం అవుతుంది స్టంట్ ఇస్ ఏ ఫారెన్ ఆబ్జెక్ట్ ఎప్పుడైతే ఫారెన్ ఆబ్జెక్ట్ ఉంటుందో అక్కడ ప్లేట్ రేట్స్ అక్యూములేట్ అవుతాయి కాబట్టి స్టంట్కి ఇటువైపు అటువైపు చిన్న బ్లాక్ డెవలప్ అవుతుంది స్టంట్ మూలంగా కాబట్టి ఇప్పుడు ఈ స్టంట్ వేసిన పర్పస్ ఏమైంది చాలా కాంట్రడిక్టరీగా ఉంటాయి అంటే మెడికల్ ఫీల్డ్ ప్రాబబిలిస్టిక్గా ఉంటుంది సత్యం గా ఇట్స్ నాట్ ఎ సైన్స్ ఇట్ ఈస్ ఎ ప్రాబిలిస్టిక్ సైన్స్గా ఉంటుంది తర్వాత దీంట్లో సైకాలజీ యొక్క ప్రభావం దేహం మీద చాలా గట్టిగా ఉంటుంది ఉదాహరణకి ఇది మరి మీరు ఆలోచించండి అమెరికాలో అమెరికాలో ఎందుకంటున్నానంటే న్యూయార్క్ టైమ్స్లో వస్తూ ఉంటాయి కూడా లేకపోతే అక్కడ జామా జర్నల్ ఆఫ్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్ జర్నల్స్ అవి చూస్తూ తెలుస్తూ ఉంటుంది అమెరికాలో థర్టీ ఫైవ్ ఆఫ్ ది పాపులేషన్ హ్యావ్ లోవర్ బ్యాక్ పెయిన్ అంటే ఎన్ని మిలియన్స్ ఆఫ్ పీపుల్కి లోవర్ బ్యాక్ పెయిన్ ఉందో మీరు ఆలోచించండి ఈ లోవర్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళలో నైంటీ పర్సెంట్ ఇట్ ఈస్ సైకలాజికల్ అంటే ఏమిటి ఈ లోవర్ బ్యాక్ పెయిన్కి ఎంఆర్ఐ అంటాడు మొట్టమొదట సైకలాజికల్ అంటుంటే ఇంకా ఎంఆర్ఐ ఎందుకు అది సైకలాజికల్ అంటుంటే ఎంఆర్ఐ ఎందుకు అంటే లోవర్ బ్యాక్ పెయిన్ ఈజ్ సైకలాజికల్ అంటే వీడి మనస్సుకి కనుక శుద్ధి శాంతి ఉన్నట్లయితే లోవర్ బ్యాక్ పెయిన్ ఉండదనమాట కాబట్టి ఇప్పుడు లోవర్ బ్యాక్ పెయిన్ వస్తే ఏం చేయాలి మొట్టమొదటి పెయిన్ కిల్లర్స్ని గుప్పిస్తారు పెయిన్ కిల్లర్స్తో టాలరెన్స్ వచ్చేస్తుంది చక్రపాణి గారు పారిపోతున్నారు ఈ గోలంతా మనకి జరిగింది పెయిన్ కిల్లర్స్ మీరు వాడేస్తే టాలరెన్స్ వచ్చేస్తుంది టాలరెన్స్ రావడం అంటే ఇంక పనిచేయడం మానేస్తాయి అది వేసుకున్నా ఏం పనికి రాదు ఆ లోవర్ బ్యాక్ పోయిన పోదు కానీ ఏం చేసినా పోదు కొంతమంది ఏం చేస్తారంటే సర్జరీ అని మొదలు పెడతారు ఒకసారి మీరు బ్యాక్కి సర్జరీ చేయించారంటే ఐ డోంట్ నో ఇట్ ఈజ్ ఏ వెరీ డేంజరస్ ఏరియా ఐ హ్యావ్ ఎ ఫీలింగ్ మీ ప్రాబ్లం కొంతవరకు సాల్వ్ అవ్వచ్చు బట్ యూ రిమైన్ ట్రిపుల్డ్ ఫర్ లైఫ్ అని నేను అనుకుంటున్నాను ఒకసారి వెన్నెముక మీద సర్జరీ కట్టి పెట్టారంటే ఇంకా వాడి బతుకు అంతే ఇక్కడికి శుషికారానికి పోయిన తర్వాత దాని సమస్యలు పరిష్కారం అవుతాయో అనిపిస్తుంది సర్జరీస్ కట్టి పట్టుకు సిద్ధంగా ఉంటారు మోస్ట్ డేంజరస్ థింగ్ బ్రెయిన్ సర్జరీ బ్యాక్ బ్రెయిన్ సర్జరీ ఈజ్ బెటర్ వెన్నెముక సర్జరీ ఈజ్ మోస్ట్ డిఫికల్ట్ సర్జరీస్ సక్సెస్ రేట్స్ ఆర్ ఆల్వేస్ క్వశ్చన్ సక్సెస్ఫుల్గానే అనిపిస్తుంది బట్ ఏదో సమస్య అలా మిగిలిపోతూనే ఉంటుంది ఇదంతా మీకు ఏదో నాకున్న పరిజ్ఞానం అంతా మీ ముందు చూపించి నేను పండితున్నని మీకు నిరూపించడం కోసం నేను చెప్పలేదు మీరందరూ ఆరోగ్యంగా ఉండాలనే నా కోరిక నాకు పెద్ద కోరిక మీరందరూ ఆరోగ్యంగా ఉండాలి ఎవరు కష్టపడకూడదు పెద్ద వయస్సులో ఇబ్బందులు పడకూడదు లాంగ్ లైఫ్ అక్కర్లేదు క్వాలిటేటివ్గా మంచి లైఫ్ ఉంటే బాగుంటుంది దానికి మూలము దేహము మందులు కాదు అనేది మూలము శాంతి ఆ దైవీ సంపదను మీరు సంపాదించి పెట్టుకుంటే మంచం పట్టడం అనే దుస్థితి నుంచి మీరు ఆ దుస్థితిని ఇంచుమించు దూరం పెట్టగలుగుతారు మోస్ట్లీ ప్రారంభం బలీయమైనప్పుడు ఇంకా మనం దానికి ఏమీ చెప్పలేము వీటన్నింటినీ మించి ప్రారంభం ఒకటి ఉంటుంది దాని ఆపరేషన్ మనకి తెలియదు కానీ మన చేతిలో ఉన్నంత మటుకు శాంతి యొక్క విలువని మీరు అండర్ ఎస్టిమేట్ చేయవద్దు యూ కెన్ నెవర్ ఓవర్ ఎంఫొసైజ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ శాంతి ఎంత ఓవర్ ఎంఫోసైజ్ ఇంకా దాని గురించి ఎంఫోసైజ్ చేయాల్సిన ఆవశ్యకత ఉండనే ఉంటుంది శాంతికి ఉపాయం కూడా చెప్పాను నేను సత్సంగం ఉండాలి శాంతికి ఉపాయం సత్సంగం ఉండాలి మీకు తిరుపతి వెళ్ళొస్తే శాంతి వస్తుందని మీరు అనుకోవద్దు ఎందుకంటే తిరుపతి వెళ్ళొస్తే మీకు అశాంతిలో పడిపోతారు ఎందుకంటే ట్రైన్ సరిగ్గా వెళ్ళిందా లేదా బస్సు టికెట్ ఆ రాత్రి బస్సులో మనం ఏం కష్టపడతామో అక్కడ క్యూ టిక్కెట్ దొరికిందా లేదా మీరు పర్టిక్యులర్ రికమెండేషన్ వాడు పక్కన పాటిస్తాడు తర్వాత స్పెషల్ దర్శనం టిక్కెట్ దాంట్లో మళ్ళీ రష్ ఎంత టైం పడుతుందో ఎంతసేపు ఇలా క్యూ కాంప్లెక్స్లో పడి ఉండాలో అని మీకు తెలియకుండానే స్ట్రెస్ అంతా ఎక్యూములేట్ అయిపోతూ కాబట్టి దట్ ఈజ్ నాట్ ది సొల్యూషన్ సొల్యూషన్ ఈజ్ గీత సత గీతాంభి స్నాత గీత అనేటువంటి గంగా ప్రవాహంలో స్నానం చేయాలి శాంతంగా ఉండాలి ప్రేమగా ఉండాలి కొట్లాడడం ఇంట్లో వాళ్ళతో కొట్లాడడం మానేయాలి ఇంట్లో వాళ్ళని ప్రేమించడం అభ్యాసం చేయాలి ఊళ్ళో వాళ్ళతో కూడా కొట్లాడకూడదు ఇంట్లో వాళ్ళతో కాదు ఎవళ్ళతోటి కొట్లాడకూడదు క్షమ అనే మాట వెంటనే రాబోతోంది అందరినీ ప్రేమించడం అభ్యాస అభ్యాసం చేస్తే వస్తుంది ప్రేమ ప్రేమను మీరు అభ్యాసం చేస్తే వస్తుంది మీరు ట్రై చేస్తూ సో ఈ విధంగా మీరు అంతఃకరణాన్ని శుద్ధంగా అట్టబెట్టి ఆత్మానాత్మ వివేకాన్ని అభ్యసిస్తూ తర్వాత మహాత్ముల యొక్క సంగముతోటి గడుపుతూ ఉన్నట్లయితే ధ్యానం కూడా చేయాల్సి ఉంటుంది ప్రతిదినము ఎంతో కొంత ధ్యానం అనేది దాంట్లో ఎక్స్పర్ట్ అయిపోవడం అంటూ ఏం ఉండదు మీకు ధ్యానము సక్సెస్ఫుల్ అని చెప్పే సందర్భం కాని వాళ్ళు కూడా మీకు చాలా తక్కువ మంది కనపడతారు ధ్యానం చేస్తున్నాం కానీ మాకు ఈ ఇబ్బంది వస్తుంది ఆ ఇబ్బంది వస్తుంది అని చెప్పి వాళ్ళే ఎక్కువ ఉంటారు నైంటీ నైన్ పర్సెంట్ అలాగే ఉంటారు దానికి కారణం ఏమిటంటే ధ్యానం ఈజ్ లైక్ దాట్ ఇది ధ్యానము అనగా యొక్క చంచ చాంచల్యాన్ని కొంతవరకైనా సర్దుబాటు చేయటం అది హండ్రెడ్ మీకు సక్సెస్ అంటూ ఏం ఉండదు కాబట్టి ధ్యానంలో ఉండేటువంటి పిట్ ఫాల్స్ అంటారు అంటే అది ఒకప్పుడు సక్సెస్ఫుల్గా ఉంటుంది ఒకప్పుడు ఎటువతుంది అది అటువంటి ఇబ్బందులు వస్తాయని గుర్తించి దాని విషయమే కంగారు పడిపోకుండగా ధ్యానం చేయడం కంటే ధ్యానం చేసే ప్రయత్నమునకు విలువ ఎక్కువ అంచేతనే నిధి ధ్యాసనము సన్నందం పెట్టారు అక్కడ ధ్యానమని చెప్పలేదు నిధ్యానము నీ పెడితే నిధ్యానము మీ ఒకసారిగా పెడితే నిధ్యానము ఈ ధ్యానాన్ని సన్నందం పెట్టారు అంటే ధ్యానం చేయాలనే ఆకాంక్ష పెట్టుకోండి అని ధ్యానం చెయ్యండి అని సలహా ధ్యానం చేయండి అంటే మీరు చేయలేకపోతే మరి ఏమైనట్టు కాన్ఫ్లిక్ట్లు పడిపోతారు కాబట్టి కాన్ఫ్లిక్ట్ వద్దు ధ్యానం చెయ్యమని కాదు అడ్వైజ్ ధ్యానం చేయాలనేటువంటి ఒక గోల్ తప్పనిసరిగా పెట్టుకోండి అంటే మీకు ధ్యానం కుదిరిందో మార్నింగ్ రోజు పొద్దున్న సేపు పదిహేను పొద్దున్న పదిహేను నిమిషాల సేపు అలా పడి ఉండండి ధ్యానం పెరుగుతోటి ఎంత కుదిరితే అంత కుదిరి కుదిరింది కుదిరింది లేనిది లేదు ప్రతిదినము పదిహేను నిమిషాలు ఉదయం ధ్యానానికి మీరు కేటాయించండి అని చెప్పడం విధుధ్యాసనం అనే సన్నంత ఉంటుంది అక్కడ శ్రోతవ్యహ పంతవ్యూహ దగ్గర సన్నంత ఉండదు బికాజ్ యూ కెన్ అకాంప్లిష్ ఇట్ నిధుధ్యాసితవ్యహ దగ్గరికి వచ్చేవాడికి సన్నంతం వచ్చింది బికాజ్ ఇట్ ఈజ్ నాట్ ఎంటైర్లీ ఇన్ యువర్ హ్యాండ్స్ మీరు పీఠం వేసి కూర్చోవడం వరకు మీ చేతిలో ఉంటుంది ఆ తర్వాత మనస్సు ఎలాబడితే ఎలా పోతుంది దట్ పార్ట్ ఈజ్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్స్ ఎంటైర్లీ అయితే ఇంక ధ్యానం చేయడం ఎందుకని మానేయద్దు చేస్తూ ఉండండి ఈ విధంగా మీరు శాంతిని ఇట్ ఈజ్ ఈజీ టు మేక్ మనీ అవుట్సైడ్ వరల్డ్లో మనీని సంపాదించడం తేలిక భోగాల మనీ ఉన్నట్లయితే భోగానుభవం కూడా మీకు లభిస్తుంది కానీ పూజలు చేయడం తేలిక కానీ అంతరంగంలో శాంతిని నిలబెట్టుకోవడం కష్టం కష్టం అంటే అభిప్రాయం మిమ్మల్ని బెదిరించడం తాత్పర్యం కాదు వాంట్ పీస్ ఇన్ ది మైండ్ యూ డిజర్వ్ పీస్ ఇన్ ది మైండ్ యూ వాంట్ హెల్త్ ఇన్ ది బాడీ యూ డిజర్వ్ హెల్త్ ఇన్ ది బాడీ కాబట్టి అశాంతి యొక్క ప్రాముఖ్యాన్ని తప్పక పెద్దలు గమనించగలరు చాలు అపైసునం పైశునం అంటే కొండెములు చెప్పుక అలా కొండెములు చెప్పకూడదు ఎవళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళకి వాళ్ళ మీద వీళ్ళకి చెప్పకూడదు తర్వాత ఈ పురాణంలో ఒక దోషం వచ్చింది అంటే అటు పురాణాలు అంటే అన్ని పురాణాలు అలా ఉన్నాయని నా అభిప్రాయం కాదు పురాణ సాహిత్యం అన్నది అది ఒక హోమోజీనియస్ లిటరేచర్ కాదు అది అది హెట్రోజీనియస్ అనగా ఏమి ఐదు వేల ఏళ్ల క్రితం కొంత పురాణం ఉన్నది నాలుగు వేల ఏళ్ల క్రితం మూడు వేల ఏళ్ల క్రితం రెండు ఏళ్ల క్రితం వెయ్యి ఏళ్ల క్రితం ఐదు ఏళ్ల క్రితం అలా వందే సంవత్సరాలకి కొంత కొంత పురాణం యాడ్ అవుతూ వచ్చింది ఇది నా ఎవరో ఒకళ్ళు కూర్చొని అన్నీ తయారు చేసి మీరు అనుకోద్దు ఇట్స్ ఏ హెట్రోజీనియస్ లిటరేచర్ దాంతో ఆయా కాలమాన పరిస్థితులకి తగ్గట్టుగా మీకు కథలు అవే ఉంటాయి శైవ వైష్ణవ ద్వేషాలు ముదిరిన తర్వాత వచ్చిన పురాణాల్లో ఆ ద్వేషములు ఆ దెబ్బలాట్లకి తగ్గట్టుగా ఉంటాయి కథలన్నేను కాబట్టి ఈ ఈ పురాణముల ప్రసక్తి నేను ఎందుకు తీసుకొచ్చాను సో పురాణములలో నారదు ఈ కొండెములు చెప్పేవాడు ఇక్కడ వాళ్ళకి వాళ్ళకి కలహం పెట్టేవాడు అని అలా అలాగంటే క్యారెక్టర్గా పెడతాను ఇట్ ఈజ్ నాట్ ప్రోపాస్ దానివల్ల ఏమవుతుంది నారదుడు ఏం చేస్తాడు శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి ఆయనకి ఆ మాట సత్యభామ దగ్గరికి వెళ్ళి ఆవిడికి ఇంకో మాట చెప్పి వెళ్ళిద్దరూ దెబ్బలాడుకునేట్లా చేస్తాడు మనందరం జపట్లు కొడతాం నవ్వుతాం ఇట్ ఈజ్ అ మిస్టేక్ వాట్ ఈజ్ ఇట్స్ వాల్యూ మనం ఆరాధించే దేవతలని ఆ రకంగా ఒకళ్ళతో ఒకళ్ళు కొట్లాడుకునేవాడు మరొకడు వాడు భక్తి మార్గాన్ని బోధించవలసిన వాడు ఏమో పోయినా టింగ్ టింగ్ ఉంటో ఇలాగ పొండెములు చెప్పే వాట్ కైండ్ ఆఫ్ స్టోరీస్ Even this man for injustice is a great character than an otherwise Certain trait, a mere mythical character. It'sidity that we can cook on injustice. We serve asfenadenur as a maharcian which Willy believe through the universal state. You should use the artist, the author and author hanging out with character, movie artist and titleged. The cast of the film shows that there is a lot of character on the show. ఏదో ఇలా ఇట్ ఇస్ ఆల్ వెరీ అన్కంఫర్టబుల్ డిస్కన్సెప్టింగ్గా ఉంటుంది అదే కంఫర్టబుల్గా బాగుండదు అది సో ఆ మాట ఎందుకు చెప్పానంటే ఈ విధంగా ఆ నారదు దృష్టాంతంగా పెట్టుకుని అలాంటి పొరపాట్లు చేస్తూ ఉండడం చాలా తప్పదు అలాగే ఇతరులకి సలహాన్ని కలిగించడం ఒకళ్ళ గురించి ఇంకొకళ్ళకి చెప్పడం అలాంటివి చేయకూడదు అప్పగిస్తున్నాం దాని గురించి పెద్ద ఎక్కువ చెప్పేది లేదు అయినా కూడా నేను ఏదో కొంత విషయాన్ని దానికి జోడించి మానవ స్వభావాన్ని దానికి జోడించి చెప్తూ ఉంటాను శంకర్లు ఏమన్నారు చూడండి శంకర్లు ఏమన్నారంటే అ పైసునం అపిశునత ఆయన పైసునం అనే అది ప్రయోగము పిశునత అన్నది కూడా ఆల్టర్నేటివ్ తదిత ప్రయోగం ఆల్టర్నేటివ్ తద్ధిత ప్రయోగం ఎందుకంటే వీటికి వికల్పం ఉంటుంది ఈ ఈ ప్రత్యయాల దగ్గర వికల్పం ఉంటుంది వాసరూప స్త్రి అమ్మని సో వికల్పం ఉంటుంది అంచేతను ఆ పై పైశునం అనొచ్చు పిశునత అనొచ్చు ఇలాగా అనొచ్చు అలాగా అనొచ్చు అది దాన్ని ఇంక వివరిస్తారు ఏమిటది పరస్మై పరంధ్ర ప్రకటీకరణం పైశునం ఇవన్నీ నెగిటివ్గా ఉంటాయి మిమ్మల్ని ఈ ఫలానా లక్షణం పెట్టుకోవాలని చెప్పదు ఇక్కడ ఫలానా లక్షణం లేకుండా చూసుకోవాలి చెప్తారు శాంతి అంటే కూడా అంతే అశాంతి లేకుండా చూసుకోమనే దానికి అర్థం అపైశునం అంటే పైశునం అనే లక్షణం లేకుండా చూసుకో పైశునం ఏమిటో తెలిసినా పర్వ ఇతరుల యొక్క రంధ్రములను రంధ్రములు అంటే లోటుపాట్లు ప్రకటించుట ఇతరుల దోషాలు ఉంటాయి వాటిని చెప్పుట ఇప్పుడు మహాత్ముల్ని చాలామంది కలుస్తారు పెద్ద పెద్ద మహాత్ముల దగ్గరికి ఎంతోమంది వందలాది మంది వెళ్ళి వారికి దండాలు పెట్టి వారిని కలిసి వస్తూ ఉంటారు కలుస్తారో వాళ్ళ హృదయాన్ని విప్పి చెప్పే సందర్భాలు కూడా ఉంటాయి కొద్దిగా గొప్ప దాన్ని బట్టి వాళ్ళకు ఉన్నటువంటి గుణదోషాలు మహాత్ములకి తెలుస్తూ ఉంటాయి కానీ ఆ దోషాలను వాళ్ళు ఎప్పుడూ ప్రకటించారు డి ఓంట్ రివీల్ గోడకి చెప్తే ఎంతో మహాత్ములకి చెప్తే అంట అలా ఉంటారు వారి దగ్గర ఏదైనా దోషాన్ని చెప్పినా ఆ దోషాన్ని అదే వాడు అలాంటి అని అలాగా ఎక్కడ ఉండదు ఆ లక్షణం పేరు అ అలా ఉండాలి సో ఆ పద్ధతిలో ఉండాలి ఇప్పుడు తల్లికి పిల్లవాళ్ళలో ఉండే వీక్నెస్ ఆవిడికి తెలుస్తూ ఉంటుంది పైకి చెప్పదు తర్వాత ఒక పిల్లవాడి గురించి ఇంకో పిల్లవాడి దగ్గర కంప్లైంట్ చేయకపోవచ్చు అలా ఉంటుంది ఎప్పుడైనా రాగద్వేషాలు బాగా తీవ్రమైతే ఉంటే ఉండొచ్చు కూడాను కాబట్టి ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండి కింద వాళ్లలో ఉండే దోషాలన్నింటినీ కూడా తెలుస్తూ ఉన్నప్పటికీ వాటిని క్షమించి వాటిని బయట వాళ్ళ మానాన్ని కాపాడి వాళ్ళ దోషాల నుంచి బయటపడి ఇట్లా సహాయం చేస్తే చేయాలి లేకపోతే ఊరుకోవాలి తప్ప వాళ్ళ దోషాలని పది మందిలో ప్రకటించడం అన్నది తప్పు అలా చేయకూడదు వీళ్ళ గురించి వాళ్ళతోటి వాళ్ళ గురించి వీళ్ళతోటి చెప్పడం ఏమిటి చెప్తారు దోషాలనే కదా మరి చెప్పేది అలా చెప్పడం అన్నది పైసునము ఆ లక్షణం ఉండకూడదు తదభావ అపైసునం ఆ కొండెములు చెప్పే లక్షణము లేకుండా దీని గురించి రెండు సైకలాజికల్ ఇష్యూస్ రెండు సైకలాజికల్ పాయింట్స్ మీ ముందు ప్రస్తావించి నేను ముందుకు వెళ్తాను ఒకటి మనలో బాసిపింగ్ అనే ఒక లక్షణం ఉంటుంది మనం ఏం చేస్తామంటే ఇప్పుడు నలుగురు కలిసి కబుర్లు చెప్పుకుంటున్నారు అనుకోండి అక్కడ లేనివాడి గురించి చెప్పుకుంటారు ఆ నలుగురిలో లేనివాడి గురించి ఆ నలుగురు చెప్పుకుంటూ ఉంటారు వాడిలో ఉండే మంచి కంటే వాడిలో ఉండేటువంటి లోటుపాట్ల గురించి ఎక్కువ చెప్పుకునే అవకాశం ఉంటుంది దాన్ని గాసిప్లో ఉండే లక్షణం దీన్ని ఇలా ఎందుకు చేస్తారు జనువులు చాలా సహజంగా ఉంటుంది జనువులలో ఈ లక్షణం అందరిలో ఉంటుంది దీంట్లో ఒకరిని తప్పు కాదు అభిప్రాయం ఈ లక్షణాన్ని పరిశీలించే ప్రయత్నమే ఇలా ఎందుకు చేస్తారు అన్న దాని మీద సైకాలజిస్టులు ఏమంటారంటే ఈ గాసిప్ చేసే స్వభావం వీళ్ళకి ఎందుకు వస్తుందంటే వీళ్ళ హృదయాలలో హృదయాలలో హర్త్ ఎక్కువగా ఉంటుంది వీళ్ళు హర్త్ అయి ఉంటారు అంటే నాకు ప్రమోషన్ రాలేదు అని హర్త్ అయి ఉంటాడు వాళ్ళెవరికో వచ్చేసింది ప్రమోషన్ నాకు రాలేదు వాళ్ళకి నాలుగేళ్లలో వస్తే ప్రమోషన్ నాకు ఆరేళ్ళైనా రాలేదు అదొక హర్త్ అలా ఫిక్స్ అయిపోయి ఉంటుంది అలాగే ఇప్పుడు నలుగురు అల్లుళ్ళు ఉన్నారనుకోండి పెద్దల్లుడికి బోళ్ళంతా ఖరీదైన వెళ్ళి గంచాలు పట్టు పంచులో వాళ్ళు ఇచ్చారు నాలుగో నాకేమీ ఇవ్వలేదని వాడు హర్త్ ఉంటాడు ఈ అత్తమావలు ఏమంటారు నీ దగ్గరికి వచ్చేప్పటికి మా ఆస్తి అంతా కరిగిపోయిందిరా బాబు నువ్వేమో అదికోగలేవు వాళ్ళు నలుగురు పిల్లలు పెళ్ళిళ్ళు చేసేప్పటికి మేము కరిగిపోయామమ్మా మేము చేయలేకపోయాం మమ్మల్ని క్షమించిన ఆయన అని వాళ్ళు పాపం ఏదో దండాలు పెడుతూనే ఉంటారు అయినా వీడు హర్ట్ అయిపోతూ నేను చిన్నలుండి నన్ను మీరు నెగ్లెక్ట్ చేశారని హర్త్ అయిపోతూ ఏదో హర్త్ అలాగే ఆ టీచరు టీచరు నన్ను నెగ్లెక్ట్ చేశారు మిగతా విద్యార్థులకు ఎక్కువ సేవ చేశాడు ఎక్కువ హెల్ప్ చేశాడు నాకు తక్కువ హెల్ప్ చేశాడు నేనంటే టీచర్కి వ్యతిరేక భావం ఉన్నది అని వాడు అర్థమైపోతూ ఇది స్వామీజీలకు కూడా ఉంటుంది ఈ ఇష్యూ దీన్ని అంటారు సైకాలజీలో ఆ స్వామీజీకి వాడంటే ఎక్కువ ఇష్టం నేనంటే తక్కువ ఇష్టం కొంతమంది స్వామీజీలు దాన్ని బిహేవ్ చేస్తారు కూడా ఆ సందర్భం నేను చెప్పట్లా స్వామీజీ తరఫు నుంచి అటువంటి దోషం ఏమీ లేదో అందరినీ సమానంగా ప్రేమించే సందర్భం ఉన్నప్పుడు కూడా విద్యార్థులు ఎవరిని భ్రమపడతారంటే స్వామిజీకి ఆయనంటే ఎక్కువ ఇష్టం నేనంటే తక్కువ ఇష్టం అలా భ్రమపడడానికి కారణం ఏంటంటే ఒకళ్ళతోటి కలిసి ఎక్కువ ఎక్కువ పొజిషన్ అంటారు ఒకడు ఎక్కువ చుట్టూ తిరుగుతూ ఉంటాడు కాబట్టి స్వామీజీకి ఆయన అంటే ఎక్కువ ఇష్టమని ఎవడో దూరంగా ఉంటాడు కొంతమంది దూరంగా ఉంటారు దగ్గరికి రాకుండా దగ్గరికి వస్తే ఎవరైనా అంటుకుంటుందో ఏమో భయంగా దూరంగా ఉండిపోతారు వాళ్ళంటే స్వామీజీకి తక్కువ ఇష్టమని వాళ్ళు హర్త్ అవుతారు అంటే ఆ హత్ ఆ ఫీలింగే హర్త్ దేన్ని ట్రాన్స్పరెన్స్ అంటారు సైకాలజీలో ఈ హర్త్ అక్యూములేట్ అవుతుంది హర్త్ అక్యూములేట్ అయిన వాడు ఆ హత్ని ప్రాసెస్ చేయకుండా అలా టగెట్టుకున్నట్లయితే అంటే ఇమోషనల్లీ ఊండెడ్ అని నేను ఇంతకుముందు చెప్పాను మీకు వాడు గాసిప్ చేయటానికి ఛాన్స్ ఎక్కువ ఉంది ఎందుకంటే ఆ హర్త్ అంతా కూడా గాసిప్లో బయటకు వస్తూ ఉంటుంది గాసిప్లో అక్కడ సమీపంలో లేని వ్యక్తికి వీడు వ్యతిరేకంగా ఏదో మాట్లాడుతూ ఉంటాడు ఇట్ ఈస్ ద సైకలాజికల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ దట్ అక్యూములేటెడ్ హర్ట్ అది ఘాషిత్ రూపంగా వస్తుంది ఈ సత్యాన్ని మీరు గుర్తించి మీలో ఉన్నటువంటి హర్ట్స్ అన్నింటినీ కూడా తీసిపారేసి అందరినీ క్షమించి పెద్ద మనస్సుతోటి అందరి తప్పుల్ని మన్నించి ఇతరుల తప్పులను పట్టించుకోవటం మానేసి వాళ్ళ గుణాలని హైలైట్ చేసుకుంటూ చాలా పెద్ద మనిషిగా తయారవటం చాలా ఆవశ్యకము అపయ్యనం అది ఒక సైకలాజికల్ ఇష్యూ అదొకటి హర్ట్కి సంబంధించి గాసిప్పుకి సంబంధించింది రెండు అన్నాను ఏదో ఎందుకునో రెండు అన్నాను ఒకటి చెప్పాను రెండోది గుర్తు వస్తే చెప్తాను ఏముంది అన్నప్పుడు రెండు అన్నాను సో అపాయిస్ట్ ఉన్నాను యా రెండోది గుర్తు వచ్చింది ఇదేమిటంటే ఒకతను నన్ను అడిగాను ఏమని అడిగారంటే ఇప్పుడు పుస్తకం చూడగానే తప్పులు కనబడతాయి కదా ప్రింటింగ్ మిస్టేక్స్ కనబడతాయి ప్రింటింగ్ మిస్టేక్స్ రెండు రకాలు కంపోజింగ్ చేసేప్పుడు వచ్చే మిస్టేక్స్ పూర్వం కంపోజ్ చేసేవాళ్ళు ఇప్పుడు డీటీపీ చేస్తున్నాడు కంపోజింగ్ చేసేవాడు కా ఉంటే కీ పెడతాడు లేకపోతే డీటీపీ చేసేవాడు ఆ ఉంటే ఈ పెడతాడు ఏదో అలాంటి మిస్టేక్లు వాళ్ళు క్రియేట్ చేసే మిస్టేక్లు ఆ మిస్టేక్స్ని ఎ కైండ్ ఆఫ్ టైపోస్ అని అనొచ్చు టైపోస్ టైప్ చేస్తున్నప్పుడు వేరు ఇతో వెళ్ళి వచ్చిన మిస్టేక్ లాంటి మిస్టేక్స్ అవే కంపోజింగ్ ఆర్ డీటీపీ టైప్లో వచ్చే టైంలో వచ్చే మిస్టేక్స్ కానీ రాశివాడికి రా వాడికి జ్ఞానం లేకపోతే వచ్చే మిస్టేక్స్కి మీరేం చేస్తారు ఇంకా రాశివాడికి ఒక ఆయన ఈశావాస్య్యోపనిషత్తు మీద తెలుగులో వ్యాఖ్యానం వేశారు ఆయన ఈశావాస్తుోపనిషత్ చదువుకోవచ్చు కదా ఇప్పుడు తెలుగులో అర్జెంట్గా వ్యాఖ్యానం రాయాల్సిన అవసరం వచ్చింది ఈశావాస్యం అంత కఠినమైన ఉపనిషత్తు అదే కాదు ఇంకోట దానికి వ్యాఖ్యానం రాయడం అంటే కట్టిమీదు సాము అది ఆ భాషల్ని వాటిని హ్యాండిల్ చేయడం డిఫికల్ట్ అది ఈశావాస్యం మీద ఆయన భాష్యం లేదు దాని మీద ఆయన తెలుగులో ఈశావాస్య ఇదంతా దేవుడు సర్వంత అంతా ఉన్నాడు అంతా రామమయమని రామదాస్ అన్నాడు అన్నమయ్యలా అన్నాడు అంటే ఏదో ఇవన్నీ ఇవి అవన్నీ పోగేసి పారాగ్రాఫ్ మీద పారాగ్రాఫ్ పెట్టి తెల్లలో ఒక పుస్తకం ఒకటి యాక్పిసాడో వంద పేజీ పుస్తకం ఇప్పుడు దాంట్లో మంత్రం వెయ్యాలి కదా పైన మంత్రం వేసి కింద ఈయన వ్యాఖ్యానం వేయాలి ఈయన పాండిత్యం అంతా కింద వస్తుంది ముందు మంత్రం ఒకటి అక్కడ కూర్చోబెట్టాలి ఎవరు కూర్చోబెడతాడా మంత్రాన్ని అక్కడ ఆ పుస్తకంలో ఆ మంత్రాలు చూసినప్పుడు నాకు కలంబడ్డ నీళ్ళు వచ్చినంత పని ఏంటి ఎందుకంటే ఆ మంత్రంలో ఒక వాక్యంలో ఆరు తప్పులు యావరేజ్ని ఉన్నాయి విశావాస్యమిదం సర్వం ఎత్కించే జగత్యాం జగత్ అది ఒక లైను ఆ లైన్లో ఆరు తప్పులు ఉన్నాయి ఆరు స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి అవి డిటీపీ నుంచి వచ్చినవి కావు డిటీపీ నుంచి ఒకటి వచ్చి రెండు వచ్చి ఉండొచ్చు నాలుగు ఈయన పెట్టినవి ఈయనకి రాదు సంస్కృతం అంటే ఇంకో పుస్తకంలో ఉన్నది చూసి రాసినప్పుడు తప్పులు రాసేవాళ్ళు ఆయనకి ఎందుకు ఈ వ్యాఖ్యానం అనవసరం కదా ఇప్పుడు నేను చూశాను ఇప్పుడు నాది రంధ్రాన్వేషణ అవుతుందా అవదా అది ప్రశ్న నేను మరి ఇంత కబుర్లు చెప్పాను కదా ఆయన రాసిన పుస్తకం గురించి మరి అంతా నేను దోషాలనే ప్రకటన లేదా మరి ఇప్పుడు ఇది పైశునం అవుతుందా అవదా అవ్వదు దిస్ ఈజ్ నాట్ పైశునం నేను ఆయన గురించి ఇంకోహిలతో చెప్పి అలా ఆయన ఆయన క్యారెక్టర్ గురించి దాని గురించి చెప్పలేదు ఆయనకి అనవసరమైన పని ఆయనకి చేతగాని పనులు ఆయన ప్రవేశించి ఇలాంటివి చేయటం చాలా తప్పు అలా చేయకూడదు ఎవడో ఒకటి చెప్పాలి అయితే ఇక్కడ ప్రశ్న ఏమొచ్చిందంటే ప్రూఫ్ రీడింగ్ టైంలో మీరు రంధ్రాన్వేషణం చేస్తున్నట్ట కాదా అని ఒక ప్రశ్న నో ప్రూఫ్ రీడింగ్ టైంలో ఉన్న ప్రయత్నం ఆ ఎఫర్ట్ అది రంధ్రాన్వేషణ ఎఫర్ట్ కాదండి ప్రూఫ్ రీడింగ్ టైంలో ఉన్న ఎఫర్ట్కి పేరు ఏమిటంటే అవేర్నెస్ ఎఫర్ట్ అది ఎఫర్ట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ అవేర్నెస్ యు ఆర్ అవేర్ ఆ మంత్రమును యు ఆర్ అవేర్ ఆఫ్ వాట్ ఈజ్ ప్రింటెడ్ యు ఆర్ అవేర్ ఆఫ్ ది మిస్టేక్ అండ్ దేర్ ఫోర్ పెన్ను అది పాయింట్ అవుట్ చేస్తుంది అది అవేర్నెస్ అది మీరు అవేర్గా లేరనుకోండి మీరు మిస్టేక్ అవుతారు మిస్టేక్ అప్పుడప్పుడు అదే అవుతుంది ప్రూఫ్ రీడింగ్ చేస్తాడు మంత్రం మిస్టేక్ మిస్ అవుతుంది అంటే హీ ఈజ్ నాట్ అవేర్ ఆఫ్ ది మిస్టేక్ అనమాట కాబట్టి ఇంటెన్స్ అవేర్నెస్ కిందకు వస్తుంది ప్రూఫ్ రీడింగ్ కాబట్టి ప్రూఫ్ రీడింగ్ కంసండర్ ది క్యాటగిరీ ఆఫ్ మెడిటేషన్ మీరు ప్రూఫ్ రీడింగ్ చేస్తున్నప్పుడు మీకు సాంసారికంలోని ఆలోచనలు ఇంకేం ఉండవు మనస్సు ఏకాగ్రమైపోతుంది అది ఒక రకం మెడిటేషన్ కాబట్టి ప్రూఫ్ రీడింగ్ని పుస్తకంలో ఏదైనా తప్పులు ఉన్నట్లయితే వాటిని పాయింట్ అవుట్ చేయడాన్ని మీరేదైనా తప్పు ప్రయోగం చేస్తే దాన్ని కరెక్ట్ చేయడాన్ని మీరు పైసలం కేటగిరీలో వేయకూడదు అది చాలా అలాంటి అది దీంట్లో వేశారంటే ఇంకా తప్పులు తలకలగానే ఉంటాయి అన్నీ కూడా పుస్తకాలన్నీ కూడా ఆ కేటగిరీలో వేయకూడదు ఒక ఆయన భగవద్గీత మీద ఏదో పుస్తకం రాసి రాసేశారు భగవద్గీత మీద ఇప్పుడు ఉన్న పుస్తకాలు చాలదా ఇంకో పుస్తకం పుస్తకం మీరు రాస్తున్నారంటే ఇట్ షుడ్ కంట్రిబ్యూట్ సంథింగ్ ఒరిజినల్ పుస్తకం రాసేశారు అంతా తప్పులు ఆయన శ్లోకం తప్పు రాస్తారు అక్షర దోషాలు వర్ణక్రమ దోషాలు దానికి కింద ఇచ్చే తాత్పర్యం ఆ శ్లోకంలో ఉన్నదానికి దీనికి సంబంధం ఏమి ఉండదు ఏదో గాలి తలా తోకాలని మాటలేవో కింద రాయడం పైన ఉన్నది వేరు ఆ పుస్తకం నాకు ఇచ్చాను ఇచ్చి చూడమన్నారు సరే చూశాను కార్లో వస్తూ చూశాను ఇంటికి వచ్చేప్పటికే నాకు అర్థమైపోయింది ఈ పుస్తకం ఇట్ ఇస్ వర్త్లెస్ బుక్ అని నాకు మళ్ళీ ఫోన్ చేసి ఆ పుస్తకం ఎలా ఉందని అడిగింది అలా ఇంది కడగడం నాకు ఏదో పుస్తకం ఇచ్చారు నేను చూశాను నా అభిప్రాయం నాకు అట్టపెట్టుకునేట్లు అవకాశం నాకు ఇవ్వాలి కదా ఎలా ఉందని అడిగారు బావులేదని నేను చెప్పాను ఏం బాగులేదన్నారు నేను మీరు మళ్ళీ ఆ ప్రశ్న ఎందుకండి ఇప్పుడు వేసిన ప్రశ్నే అనవసరం మళ్ళీ ఇంకో ప్రశ్న వేశారు అనవసరం మీ పుస్తకం బాగులేదు చాలా తప్పులు ఉన్నాయి అంటే ఏ తప్పో చెప్పండి చూడండి ఒక తప్పు కాదు మీరు పైన గీత శ్లోకం రాస్తారు కింద నాలుగు తరాలు రాస్తారు ఆ శ్లోకంలో చెప్పిన దానికి దానికి సంబంధం లేదు దెన్ ఫస్ట్ మీరు గీత చదువుకోండి దానికంటే ముందు సంస్కృతం చదువుకోండి మీరు పుస్తకాలు రాయదలుచుకుంటే సంస్కృత భాషలో ఉన్న వాటి మీద వ్యాఖ్యానం రాయదలుచుకుంటే ముందు సంస్కృతాన్ని అభిశ్లేసించడం ఐదేళ్ళు సంస్కృతం చదవండి ఐదేళ్ళు తప్పితే కొన్ని రెండేళ్ళు చదవండి ఆ తర్వాత రాద్దు కదా సంస్కృతం లేకుండా ఎందుకు ఇలా రాయడం మీకు ఈ సంస్కృతం అంటే ఇంతలోపు వేదా మిల్టన్స్ ప్యారడైజ్ లాస్ట్ మీద వ్యాఖ్యానం రాయండి వెల్టన్స్ పుస్తకాలు ఉన్నాయి పారాడైస్ గేట్ అండ్ లేదా కార్లైల్ ఎస్ఏలు ఉన్నాయి అది ఏదైనా తీసుకునే వ్యాఖ్యానం ఉన్నాయండి తెల్లలో దాని జోలికి వెళ్ళరు ఈ సంస్కృతం అంటే లోపుగా ఎందుకంటే ఇంగ్లీష్లో మీరు ఏదైనా రాస్తే దే విల్ టీయర్ యూ టు పీసెస్ అందరికీ ఇంగ్లీష్ వచ్చు సంస్కృతం వచ్చినవాడు ఎవడో ఉండడు అక్కడ ఎవడో ఒకడు ఉంటాడు వాడు నోరు మూసి సో దేర్ ఫర్ యువర్ స్టేఫ్ ఇలాంటి వేషాలు వేసి ఈ పైశునంలో ఆ కేటగిరీలో పెట్టవద్దు తెలిసిందండి కాబట్టి ఎప్పుడైనా నేను పాయింట్ అవుట్ చేస్తే అదిగో పైశునం అని మీరు అనొద్దు ఇట్ ఇస్ నాట్ పైసనం ఓకే పైశునం వేరే ఉంటుంది అదే వాడి చెవి కొరకడం దాని పేరు అదే ఈ పైశం గురించి నేను చెప్పదలుచుకున్నది అయిపోయింది